అవసరమే వివేకము అవసరమే విజ్ఞానము అవసరమే అట్ ది సేమ్ టైం ఏం కావాలి ప్రేమ కూడా అవసరమే ఈ ప్రేమ లేనిదే తల్లి గర్భంలో శిశువు పెరగడు చూడండి గాంధారీ దేవి గర్భస్థ తాడనం ఆ పిండాన్ని తాడనం చేసింది చేసేటప్పటికి వాంద మొక్కలు ఆవిడ మత్సరగా గ్రస్తయ్యాయి అలా చేసేటప్పటికీ అలా ఆ పరిణామాలు ఎలా వచ్చినాయి చూడండి అదే జాగ్రత్తగా దైవీ భావనతో ఉపాసనతో దివ్యస్థితిలో ఉండి ఐదుగురిని మాత్రమే కనది కుంతి ముగ్గురిని కుంతి ఇద్దరు మాదిరి ఇద్దరు ఆ ఇద్దరు ఒకే రీతిగా వ్యవహరించారు దైవీభావనలో ఉండి జీవించారు సత్వగుణంతో జీవించారు స్వరూపజ్ఞానంతో జీవించారు సమదర్శనంతో జీవించారు ఉత్తమమైనటువంటి జీవనాను ఉత్తమమైన సంతానాన్ని భౌతికంగా చూస్తే చాలా కష్టాలు ఉన్నట్టు కనబడ్డాయి కానీ ఆంతరికంలో వాళ్ళు ఎప్పుడూ పరమాత్మ వద్దే ఉన్నారు పరమాత్మకు హితులై ఉన్నారు పరమాత్మ అందుకని వాళ్ళని సంరక్షించే భౌతికంగా ఎలాంటి సమస్యలు వచ్చినాయన దాంతో ఆయనకి పని లేదు నీ యోగక్షేమాలను మాత్రమే నేను పట్టించుకుంటాను అన్నాడు ఆయన అంటే అర్థం ఏంటి స్వరూపజ్ఞాన నిష్ట యోగము అక్కడనే ఉండటం క్షేమం ఇది గుర్తుపెట్టుకోవాలి కర్త భోక్త అవ్వకుండా నువ్వు అన్ని పనులను చేసుకోవాలి సాక్షిగా వ్యవహరించాలి అవ్యవహారి చద క్షేమంగా చేరిన ప్రమాదం జరిగిన పెట్రోల్ సహాయంతో కారును నడుపు డ్రైవరే కారణమని వేరుగా చెప్పినవసరం లేదు అంతే అందుకని ప్రతి వారింట్లో ఏముండాలంటాం గీతోపదేశం ఫోటో ఉండాలంటాం అక్కడ డ్రైవర్ గారు ఉన్నారు పరమాత్మ డ్రైవర్ ఆ లోపల ఒక అర్జునుడు గారు ఉన్నారు ఆయన రథికుడు అక్కడ రథం ఉంది నాలుగు గుర్రాలు పూల్చినటువంటి రథం ఈ దీంట్లోంచి మనం నేర్చుకోవాలి అన్నా స్వామి వివేకానందకి వాళ్ళ అమ్మగారు ఈ పాఠాన్ని ఈ పఠాన్ని ఈ చిత్రపటాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి బోధించారు నేను జట్కా బండి నడుపుతాను నేను జట్కా బండి ఏమవుతానన్నా నేను జట్కావాలని అవుతాననేవాడు స్వామి వివేకానంద చిన్న ఒక్క గుర్రం నడపడం కాదనన్నా ఇదిగో ఇలా నాలుగు గుర్రాలు నడిపే పరమాత్మ వలి అవ్వాలి అని చెప్పింద ఎంత చిన్న పిల్లవాడు ఐదేళ్ల లోపల ఉన్న పిల్లవాడిని నేను జట్కావాలని అవుతానంటే ఆవిడ డైరెక్షన్ ఎడితిప్పేసింది ఓరియంటేషన్ అంటే కరెక్ట్ నువ్వు గుర్ర నడుపుతానన్నావుగా నీ గొర్రె నడిపి ఆయన చూపిస్తారా అని సారూప్య లక్షణాన్ని స్వీకరించి ఉపదేశం చేసింది ఏమని ఇదిగో ఈ పరమాత్మ ఈయన కూడా గుర్రమే నడిపాడు అని నీ ఇంట్రెస్ట్ ఉంది ఆయన కూడా నీకు ఆయన సరిపోయిందిరా ఇలా నువ్వు ఆయన అయితే ప్రపంచాన్ని పరమాత్మగా నడిపాడు నువ్వు కూడా ఆ పరమాత్మ స్థితి ఈ ప్రపంచాన్ని నడుపున ఆయన అని ఐదేళ్ల పిల్లవాడికి తల్లి ఉపదేశం చేసింది భౌతిక వ్యవహార లక్షణమైనటువంటి గుర్రబ్బండి నడపడం అనే ఆసక్తిని ఆధారంగా చేసుకోటి గురువు నీలో ఉన్నటువంటి ఆసక్తి వ్యవహారానికి సంబంధించింది జగత్తుకు సంబంధించింది అది సంస్కారయుతమై అయి ఉన్నప్పటికీ దాన్ని ఏం చేస్తాడంటే పరమాత్మ వైపు తిప్పేస్తాడు ఆ సంస్కారాన్ని ఆ బలాన్ని నీవు పరమాత్మకై వినియోగించావు అదే నీ ఉన్నతికి నీ ప్రజ్ఞానానికి కారణమైపోతుంది మనందరిలో కూడా అనేక రకాలైనటువంటి ప్రతిభలు ఉంటాయండి ఈ ప్రతిభలన్నింటినీ మనం ఈశ్వరార్పణతో చేయమన్నమాట ఈశ్వరాయత్త చిత్తంతో చేయమనమాట పరమాత్మ స్థితి నుండి చెయ్యమనమాట ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి చేత చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈశ్వరార్పణంగా చెయ్యాలి ఈశ్వరాయత్త చిత్తంగా చెయ్యాలి పరమాత్మ స్థితిలో ఉండి చెయ్యాలి ఈ మూడు ఎప్పుడైతే నువ్వు పొందేవో అప్పుడు నువ్వు కూడా పరమహంస స్థితికి చేరుకుంటా గురువు ప్రత్యేకంగా నీలో ఉన్నటువంటి దాన్ని మార్చడు ఏం మారుస్తాడయ్య అంటే నీ ఓరియంటేషన్ ని మారుస్తాడు జాగ్రత్తగా భౌతిక జగత్తు వైపు పనిచేస్తున్నటువంటి నీ వాసనా బలాన్ని నీ సంస్కార బలాన్ని పరమార్థం వైపు పరమాత్మ వైపు ఉపయోగపడేటట్లుగా తిప్పేస్తాడు తిప్పేస్తే ఇదే సంస్కార బలం నీకు ప్రజ్ఞానాన్ని సాధించి పెడుతుంది ప్రజ్ఞాన ఘనుడుగా నిర్ణయింపచేస్తుంది అప్పుడు నువ్వు కైవల్య మార్గంలో పురోగమిస్తావు ఇది గురువు యొక్క సహాయం అంటే నీకున్న బలాన్ని నీకున్న బలహీనతని రెండింటినీ గుర్తిస్తాడు ఈ రెండింటిని పరమార్థం తిప్పేస్తాడు ఎప్పటికప్పుడు ఓరియంటేషను పరమాత్మ స్థితి వైపు తిప్పేస్తాడు ఎందుకని జీవుడు తత్వత తత్వదర్శనంలో జీవుడు పరమాత్మ అయ్యి ఉన్నాడు వేరుగా లేడు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు వ్యవహార కాలంలో టీచర్ వా యాక్టర్ వా అదంతా రకరకాలైన ప్రతిభ విశేషాలు నీలో సమర్థత ఏదుంటే ఆ సమర్థతని పరమార్థమై తిప్పేస్తాడు నీలో బలహీనత ఏదుంటే ఆ బలహీనతని కూడా పరమార్థమై తిప్పేస్తాడు దాన్ని కూడా ఉపయోగించుకుంటాడు దీనికి ఉదాహరణ చెప్తా ఓ విధంగా అయిన భాగవత ప్రవచనం ఇటు భాగవత ప్రవచనంలో ఆ ప్రవచనకారుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఫలానా ఆభరణాలు ధరించాడు ముక్కుకు బులాకి ధరించాడు